కీర్తన మూడు వందల ఎనభై ఉపకారి దేవుడు అపకారిగాడు దేహం వసగను దేవుడు తను తెలియగ శాస్త్రము గడించే దేహాంతరాత్ముడు మరి దేహ చైతన్యుడాతాను దేహియే లోకంబున కే దేవుడు దా వెంటనే దేహి కోరినట్టే కమ్మర దేవుడను మతి ఇచ్చి గాన చేయుటకను చేయక మానుటకును జీవుడు స్వతంత్రుడా ఎంటేను కాయపు సుఖములు గోరగ కర్తట కడగనుటకు కర్తగాడా ఈ ఎడనాయడనంతర్యామే ఇన్నిటికీ ప్రేరకొడితే యక పాయక తన తలపు కొలది దైవమీ సృజించిగాన చిత్తమా నితనందే అభిరతి సేయుము కదయుడు మన శ్రీ వెంకటగిరి సర్వేశ్వరుడు సత్యుడు మొదలనే ఈ అర్ధము కిరీటితో ముగి నాన తీర్చినాడు అదే నమోహం సర్వభూతూ అని గీతలలో నున్నది